సెకండ్ క్వాలిటీ ఏమిటో తెలుసునండి సో ఖ్యాగా ఫర్ మీ ఖ్యాగా ముముక్షోహో సన్యాసిన మరి ముముక్షు అయి ఉండాలి ముముక్షువుని సాధన చతుష్టయంలో పెట్టారు ఎందుకంటే ఒకటికి వివేకం ఉండొచ్చు వైరాగ్యం ఉండొచ్చు శపథమాజులు ఉండొచ్చు కానీ దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ ఫ్రీడమ్ కనుక లేకపోతే వాడు ఇంకా లోటేది వాడికి ఇంటెన్స్ లవ్ ఫర్ ఫ్రీడమ్ ఉన్నవాడు మాత్రమే ఈ వేదాంతం యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు సంసారంలో ఎలా ఉంటారో తెలుసునండి సంసార్లో ఎలా ఉంటాడంటే ఓ మురికి గుంటలో ఉన్నటువంటి ప్రాణులు ఆ మురికి గుంటని ప్రేమిస్తూ ఉంటాయి అలా ఉంటారు సంసారం పీపులర్ దీనికి శ్రీరామకృష్ణుల వాడు దృష్టాంతం చెప్పారు చేపలు అమ్ముతారు లేడీసు అంటే మెన్నేమో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకు వస్తారు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఈ లేడీస్ ఈ చేపల్ని బుట్టలో పెట్టుకుని సెంట్రల్ మార్కెట్ ప్లేస్కి తీసుకెళ్ళి అమ్ముతారు ఆ బుట్టల్లో నిండా పట్టుకుని చేపలు పట్టుకుని వెళ్ళారు ఈ లేడీస్ చేపల యువతులు చేపలన్నీ అమ్మేసుకున్నారు వాళ్ళు వచ్చేస్తుంటే పెద్ద తుఫాను వచ్చింది వాళ్ళు చేరుకోలేకపోతారు వాళ్ళ గూడాన్ని రోడ్డు మీద ఉన్నారు తడిసిపోతారు అప్పుడు ఆ పక్కనే ఒక పూల వ్యాపార ఒకరు ఉన్నాడు అతని దయామయుడు సో ఆ రోజుకి బిజినెస్ అయిపోయింది తలుపు వేసేసుకుని పాపం వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు తడిసిపోతున్నారని కష్టం చూసి ఏమా ఏమిటి లేదండి ఈ పంత సెకండ్లకి రండి ఇక్కడ కూర్చోండి అని వాళ్ళకేదో మంచినీళ్ళు కాఫీ ఏదో ఇచ్చాడు ఆ తుఫాన్ ఏమి తగ్గి సూచనలు లేవు వాళ్ళకి ఏదో పలహారం కూడా పెట్టాడు తిన్నాడు ఇంకా ఈ రాత్రికి అక్కడ ఇంకా రాత్రి గూడానికి వెళ్ళే పరిస్థితి లేదు రాత్రి పదే పోకటి సరే అని ఇతను పూల బుట్టలు పొద్దున్నే వస్తాయి ఇతనికి అవన్నీ పెట్టుకునేటువంటి ఒక చోట చిన్న రూము ఉంటుంది విశాలమైన రూము దాంట్లో ఈ పూల బుట్టలు పెట్టుకుని అమ్మకాయలు సాగిస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఖాళీగా ఉందని మళ్ళీ పొద్దున్నేపటికి బుట్టలు వచ్చేస్తాయి ఖాళీగా ఉంది మీరు పడుకోండి అని రూమ్ ఇచ్చాడు వీళ్ళకి అయిపోయింది ఇప్పుడు మీకు అక్కడ అదేదో పెట్టాం రేపు నెక్స్ట్ టైం చేసుకున్నాము థ్యాంక్ సో ఇప్పుడు దోమలు కూడా అయిపోయాయి వెరీ ఇంట్రెస్టింగ్ ఐ ఆమ్ వెరీ కంఫర్టబుల్ నవ్ వేర్ ఆర్ నోర్ మస్కీటోస్ మీకు అది తేడా తెలిసిందో లేదో కానీ నాకైతే తేడా తెలుసుకోండి అది కొంచెం దూరం పెట్టాలి ఎందుకంటే దోమలు తగ్గాయి ఇంక ఇప్పుడు దోమలతో పాటుగా మన లగ్స్ కూడా ఈ సంవసారంతో ఇలా ఉంటుంది కానీ ఇటు సాగతిస్తే అటు తేడా వస్తుంది అటు సాగతిస్తే ఇటు తేడా వస్తుంది సంవసారంలో దీంట్లో వెళ్ళారు దీంట్లో ఇట్స్ ఏ గేమ్ వేర్ యూ నెవర్ విన్ ఎనీవే ఇట్స్ ఓకే దూరంగా పెట్టావా కొంచెం పెడితే పాపం వాళ్ళందరికీ కూడా దోమల యొక్క ఇబ్బంది ఏమైనా ఉంటే తగ్గిపోతుంది ఫస్ట్ కాబట్టి పాపం వాళ్ళకి పడుక్కున్నారు ఆ రూమ్లో పడుకుంటే నిద్ర పట్టదు ఎందుకో తెలుసునండి పూల పరిమళంతో వాళ్ళకి నిద్రపడ్డం మేము వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారు ఎంతసేపటికి నిద్ర పట్టదు పలహారం చేశాము చీకటిగా ఉంది కొడుకు నిద్రపోవచ్చు కదా నిద్ర ఎందుకు పట్టడం అంటే వాళ్ళలో ఒకవేళ అంటారు ఈ పూల దుర్వాసన మూలంగా మనకి నిద్ర పట్టడం లేదు అని మరి ఎలాగ దీనికి ఉపాయం ఏమిటంటే వాళ్ళలో అనుభవజ్ఞురాలైన ఒక పెద్ద అని ఉన్నది ఆమె చెప్పింది మీరు ఇలా చేద్దాము ఈ ఖాళీ బుట్టలన్నీ చుట్టూ పెట్టి వాటి మీద కొన్ని నీళ్లు చల్లితే ఆ బుట్టలకి అతుక్కుని ఉన్నటువంటి వాసన చేపల వాసన ఒక్కసారి పైకి గుప్పని ఈ పనికి పూల వాసనని తోసేసి అది కొంత వ్యాపించిన తర్వాత మనకి నిద్రపెట్టే అవకాశం ఉంది అంటే వాళ్ళు అలా చేస్తారు హాయిగా నిద్రపోతారు కానీ శ్రీ రామకృష్ణుడు వారి కథ ఇది ఈ సంసారంలో అలాంటి వాళ్ళు వీళ్ళు చేపల కంపు అలవాటు పడుతుంటారు ఫ్రీడమ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు చేప తోలాసి వాళ్ళకి పనికి చేపల వాసనే కావాలి అలా ఉంటారు కాబట్టి సంసారంలో ఏం చేయాలంటే ఈ రెండు లక్షణాలని గట్టిగా అలవరుచుకోవాలి వన్ ముముక్షు ఐ వాంట్ ఫ్రీడమ్ ఐ లవ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలి దేవుణ్ణి ఎందుకు రా నువ్వు ఆరాధిస్తున్నావు ఫర్ ఫ్రీడమ్ సేక్ డబ్బు దేనికి ఫర్ ఫ్రీడమ్ భోగము ఎట్టి భోగము మేము స్వీకరిస్తామంటే మాకు ఫ్రీడమ్కి అభ్యంతరం లేని భోగమును స్వీకరిస్తాము ఇప్పుడు వేడిగా వేసవి కాలం వచ్చారనుకోండి ఎండలో వచ్చారనుకోండి మీరు నిమ్మకాయ నీటిని చక్కటి నిమ్మకాయ నీరు నిమ్మకాయ పిండి కొంచెం దాంట్లో షుగర్ ఏదో వేసి తీయటి నీరు ఇచ్చారనుకోండి తాగుతారు ఎందుకంటే అది తత్కాలం నుండా వేడిని ఉపశమింపజేస్తుంది అండ్ ఇట్ ఈజ్ నాట్ హ్యాబిట్ ఫార్మింగ్ సపోజ్ మీరు హ్యాబిట్ ఫార్మింగ్ అయ్యేటువంటి పదార్థాన్ని సేవించారనుకోండి ఏమవుతుంది మీ ఫ్రీడమ్ పూర్తి డేట్ ఫోర్ ఎనీథింగ్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఈజ్ ఓకే బట్ ఈ షుడ్ నాట్ బి హ్యాబిట్ ఫార్మింగ్ ఎందుకంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ నాట్ ఫిజికల్ ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్ పెద్ద విషయం కాదు నాట్ పొలిటికల్ ఫ్రీడమ్ మేము ఓటు ఎవరిలో ఓటు మేమే వేస్తున్నాము దట్ ఈజ్ ఇంపార్టెంట్ టూ కానీ ఈ కాంటెక్స్ట్లో సైకలాజికల్ ఫ్రీడమ్ అది ఎప్పుడు సంభవం సన్యాసము త్యాగము ఈ రెండూ కలిసి ఉంటాయి అటువంటి వాడు గుణాతీత స్థితిని చేరుకుంటాడు స్థిరీభూతం సో ఈ గుణాతీతత్వము అనేది వాని ఎందు స్థిరీభూతం స్థిరమవుతుంది ఈ గుణాతీతత్వ స్థితిని చేరే సాధనం అనుష్ఠేయం దాన్ని అనుష్ఠిస్తూ ఉంటే స్థిరీభూతం ఏమిటి స్థిరీభూతమవుతుంది గుణాతీతత్వము స్థిరమైపోతుంది అది స్థిరమైపోయి ఆ సాధనము స్థిరమవుతుంది గుణాతీతత్వ సాధనం స్థిరీభూతం అది ఎలా తెలుస్తుంది స్వసంవేద్యం తనకు తెలుస్తూ ఉంటుంది సంవేద్యం అంటే అనుభవానికి వస్తూ ఉంటుంది తనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఉదాహరణకి ఎవరైనా పరుషంగా మీరు చిరునవ్వు నవ్వి మీకు అదేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు వాడు డిస్టర్బ్ అవుతాడు వాడిని ఆయన్ని తిట్టేనండి తిట్టినా ఆయనకి మరి ఆయనకి సిద్ధి లేదు ఆయన డిస్టర్బ్ అవుతాడు తిట్టినప్పుడు మీరు రెస్పాండ్ చిన్నవు నవ్వారనుకోండి ఆ తిట్టివాడికి మతిపోతుంది ఎలా నేను తింటున్నా ఇంకా సిగ్గులేదా అని పైగా ఉక్రోషం అంటే గుణాతీతుల్ని సంసారం ఏమీ చేయలేరు ఫస్ట్ స్వస్వసంవేద్యం తనకి తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అది అది సాధకునకు సాధనమైన ఈ గుణాతీతత్వము సాధన బాగా చేసి పరిపూర్ణ స్థితిని చెందిన వానికి అది ఇంకా సాధనము కాదది అది స్వరూపమైపోతుంది ఆ మాట అంటున్నారు స్వసంవేద్యం సత్ లక్షణం భవతి ఇటీ ఇటీ అంటే అక్కడికి ఆ టాపిక్ పూర్తే సో సాధకుడు ముముక్షువు ఈ గుణాతీతత్వము అనే సా గుణాతీతత్వమునకు చెప్పిన సాధనములను తెలుసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆయా సందర్భములలో అనుష్ఠిస్తూ పోతే అది వాడిలో గట్టిగా స్థిరపడి అయితే వాడు టు బిగిన్ విత్ వాడు ముముక్షువు త్యాగశీలి అయి ఉండాలి అప్పుడు ఈ లక్షణములన్నీ స్థిరపడి వాడికి బాగా అనుభవానికి వచ్చి ఆయన యొక్క లక్షణమైపోతుంది ఇది గులాబీ మొగ్గ ఉందనుకోండి మొగ్గకి పరిమళమేమి ఉండదు కానీ అది ఆ భూమిలోంచి వచ్చే సారం దానికి ఆ మొక్క నుండి కాండము తొడిమా నుండి ఆ సారమంతా దానికి అందుతూ ఉంటుంది అప్పుడు ఆ మొగ్గ పరిపక్వమై వికసించినప్పుడు పరిమళము దాని స్వభావం అయిపోతుంది దాని లక్షణమైపోతుంది అది కొత్తగా పరిమళాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఏమి ఇంకా ఫర్దర్గా చేయనక్కర్లేదు ఈ గుణాతీతత్వం కూడా అలాగే అవుతుంది అంటే ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ డూ ఇట్ ఈస్ డూయబుల్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ మెచ్యూరిటీ మీరు తెలుసుకుని అది డే వన్ మీరు గుణముల యొక్క బంధంలో ఉండుగాక కానీ మీరు తెలుసుకుని దాన్ని అనుష్ఠిస్తూ పోతే క్రమంగా ఆ పరిపక్వత వచ్చి మీరు గుణాతీత స్థితికి చేరుకుంటారు అప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత ఫ్రీడమ్ ఇది అని మీకే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరితోటో కొట్లాడుతున్నారనుకోండి ఏదో ఇష్యూ మీద కొట్లాడుతున్నారనుకోండి దెన్ సడన్లీ యూ రియలైజ్ ఏమని ఈ కొట్లాటలు కలహములు వ్యర్థము మనం దేనికోసం కొట్లాడుతున్నాము ఏదో నా మాట నిలగాలనో లేకపోతే కొద్దిగా ధనం కోసమో కొట్లాడుతున్నాము ఈ రెండూ కూడా ఎందుకు కొడగానివి ధనము వల్ల మాట నెగ్గడం అనేది అహంకారం అనేసే ఈగో ట్రిప్ తప్ప దాంట్లో విలువ ఏమీ లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ తరఫు నుంచి కొట్లాడకి స్వస్తి పలికేస్తారు నో మోర్ కలహ నో యువర్ స్థాయి అప్పుడు ఎదరవాడు ఏం కష్టపడుతున్నాడో సుఖపడుతున్నాడో అది వేరే అనమాట మీకు ఒక గొప్ప ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది యూఆర్ ఫ్రీ నా యూర్ ఫ్రీ పర్సన్ ఎగరవాడు కొట్లాడాలో మాట్లాడు మానుకుంటాడో అది వాడు డిసైడ్ చేసుకుంటాడు ఫ్రమ్ యువర్ సైడ్ యువర్ ఫ్రీ అది మీకు అనుభవానికి వచ్చింది ఈ రకంగా ఈ లక్షణములన్నిటినీ అనుభవానికి తెచ్చుకొని మానవుడు కృతార్థుడు కావచ్చు ఇది దాంతో గుణాతీతుడు అనే టాపిక్ని మనము పూర్తి చేసినాము ఇంకా ఉపసంహారంలోకి వచ్చాం తర్వాత శ్లోకం మాంఛయోగ్యిచారేణ భక్తియోగేన సేవ సగుణాన్ సమతి బ్రహ్మభూయాయ కల్పతే చాలా గొప్ప శ్లోకం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయటం అర్థం చేసుకోవటం అవసరమైన శ్లోకం అంటే దాని అర్థం నేను నన్ను హెచ్చరించుకుంటున్నట్టు జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మాంచ సేవకే చూడండి మీరు సేవించాలి సేవించుటానక ఆ ప్రేమతో ప్రేమను కలిగి ఉండాలి ఆ తర్వాత ఏది అవసరమైతే అది చేస్తారు ఇప్పుడు పిల్లవాడిని సేవించుటానికి అర్థం ఏంటి పిల్లవాడిపై ప్రేమ ఉండాలి మీకు నా ప్రేమ ఉంటే ఏమవుతుంది ఏమవుతుంది పిల్లవాడికి ఆకలి వేస్తే పాలు పడతారు నిద్రపోయి పిల్లవాడికి నిద్ర వస్తుంది అనుకోండి చక్కగా ఉయ్యాలలోనో లేకపోతే షయ్యపై పరుండ పెడతారు ఆ పిల్లవాడికి ఆడు ఆడుకుందిక వస్తువులు ఇవ్వాలంటే తీసుకొచ్చి అన్నీ చేస్తాను ఏది అవసరమైతే అది ముందు ప్రేమ ఉండాలి టు బిగిన్ విత్ లవ్ వస్ట్ బిడేర్ అది ఉన్నట్లయితే వాట్ ఎవర్ హ్యాపన్స్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ వీడు ఓ మహాత్ముడిని అడిగారు నన్ను ఏం చేయమంటారని అడిగారు అది కాని చెప్పాడు లవ్ అండ్ డూ వాట్ క్యూ విల్ అని చెప్పాడు ముందు ప్రేమించు అండ్ దెన్ వాట్ ఎవర్ మీకు ఏది చేసే సందర్భం అయితే అది చెయ్యి అని చెప్పాడు అలాగా ఒకటి ఉంది ఎక్కడో ఏదో సెయింట్ ఫ్రాన్సిస్ ఎవరో చెప్పాడు అలా లవ్ అండ్ డూ వాట్ యూ విల్ మనం ఏమంటామో నేనేం చేయాలి అని ఇలా మొదలు పెడతాం ముందు లవ్ అంచేతనే భక్తి యోగైన సేవకే మనం సేవించాలి ఎవరిని సేవించాలి మా నన్ను సేవించాలి ఇక్కడ దీనికి అర్థం రెండు రకాలుగా చెప్పచ్చు అలా చెప్తారు భగవద్గీతతో అలాగే చెప్తారు ఒకటి మామ్ అంటే శ్రీకృష్ణ పరమాత్మను సేవించాలి అంతే కదా అంటే ఈశ్వరుణ్ణి అర్థం ఈశ్వరుణ్ణి సేవించాలి చూడండి ఈశ్వరుణ్ణి సేవించడము అన్న దానికి అర్థం ఏంటో తెలిసిన ఈశ్వరుడు ఎక్కడో బయట ఉంటాడో అలా కాదు ఇక్కడ ఇది భగవద్గీత ఇక్కడ పరిస్థితి అంతా లేరు ఇక్కడ ఈశ్వరుణ్ణి సేవించడం అంటే ఏమనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే దేవాలయం ఉన్నది అక్కడికి వెళ్ళి ఆ చీపులు తీసుకుని బకెట్లో నీళ్లు తీసుకొచ్చి ఆ మెట్లన్నీ కడిగి ముగ్గులు పెట్టి అది ఈశ్వరుడికి సేవ అనుకుంటారు ఉచిస్ పాయింట్ అలాగే బిగినవుతుంది తర్వాత ఆ దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే అది ఈశ్వరుణ్ణి సేవించినట్లే తర్వాత దర్శనము పూజాధికము ఇవన్నీ ఈశ్వరుని యొక్క సేవ కాబట్టి ఈ మాట ఈశ్వరుణ్ణి సేవించుట అనే ఎక్స్ప్రెషన్ని కొంతమంది కేవలము దేవాలయమునకు దాన్ని పరిమితం చేసి అర్థం చేసుకుంటారు అది అది తప్పని నేను అంటలేదు కరెక్ట్ కానీ అది ఎంత కరెక్ట్ అంటే చదువుకోవడము అంటే ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి పాస్ అవుతా అని అర్థం చెప్పినట్టుంటుంది చదువుకోవడం అనగాని మీ పిల్లవాడిని బాగా చదువుకోవాలి అని చెప్పారనుకోండి సరే నేను బాగా చదువుకుంటా సార్ ఐదో తరగతి పాస్ అయ్యడం వరకు కూడా నేను చదువుకుని విడిచిపెట్టను అన్నాడనుకోండి అంటే మీరు సంతోషిస్తారు చూపిస్తారు ఇది ఎక్కడ చదవండి అంటే ఐదో తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఇంకేముందండి అయిపోయిందిగా మా ఊళ్ళో ప్రైమరీ స్కూలే ఉంది ఇంకే స్కూలు లేదు ఐదో తరగతి ప్యాస్ అయిపోయాను ఓ అంతే సరే చదువు అంటే ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది అంచేతనే స్వామి వివేకానంద్ అన్నాడు ద ప్రిలిమినరీ అన్నాడు టెంపుల్ వర్షిప్ అన్నది ఇట్స్ ఎ వెరీ ప్రిలిమినరీ ఆస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్ అన్నాడు కాబట్టి దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఈశ్వర సేవ బట్ వెరీ ప్రైమరీ అది ప్రిలిమినరీ ప్రైమరీ కాదు ప్రిలిమినరీ సారీ వెరీ ప్రిలిమినరీ అది ఇంకా ముందుకు వెళ్ళాలి ఈశ్వరుణ్ణి సేవించుట ఇది ఇప్పుడు ఎవరైనా మన నాకు తెలుసున్న స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చూడండి మీరు నెక్లెస్ని సేవించవద్దు బంగారాన్ని సేవించండి అని చెప్పినట్టు జనులు ఏం చేస్తారు నెక్లెస్ని సేవిస్తారా బంగారాన్ని సేవిస్తారా నెక్లెస్నే సేవిస్తారు నెక్లెస్ని సేవిస్తారు బంగారాన్ని సేవించారు బంగారాన్ని సేవించే లక్షణం వేరే ఉంటుంది నెక్లెస్ని సేవించటానికే అలవాటు పడుతుంటారు మనము జగత్తును సేవిస్తూ ఉంటాం మనం ఈశ్వరుణ్ణి సేవించటము మనకి తెలియదు మనం అనుకుంటాము అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తే ఈశ్వరుణ్ణి సేవించినట్లవుతుందనుకుంటాం అంటే వెరీ ప్రిలిమినరీ అనమాట అంతే తెలుసు మనకి ద ఎనీ ఫర్దర్ ఒక్కటిసారి అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ఈశ్వర సేవ మనం ఎదుగు ఈశ్వరుణ్ణి సేవించుట అంటే జగత్తుని అంటే బంగారము సేవించుట నగను సేవించకుండాట లాగా అంటే జగత్తుని నామరూపాత్మకంగా స్వీకరించకుండగా జగత్తు యొక్క అధిష్టానముగా ఈశ్వరుణ్ణి గుర్తించి టు యాక్ట్ అపాన్ దాట్ ఆ రికగ్నేషన్ మీద బేసే యాక్ట్ చేయుట ఎనీవే సో వెరీ నేను ఉంటే దాన్ని ఐ మేడ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది సో జగత్తునకు అధిష్టానము ఈశ్వరుడు అని మనం గుర్తించాలి ముందు మనము జగత్తుని సేవిస్తాం ఇప్పుడు ఎలా పోయి తెలుసు చెప్తుందండి ఇప్పుడు పృథివీ గలదు ఈ పృథివీలో ఈ టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ ప్లాట్ నాది అన్నారనుకోండి అని దాని చుట్టూ కంచి వేసి ఆ ప్లాట్ లోపలంతా నాది ఏమి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కాగితాలు జాగ్రత్త పెట్టుకుని ఇది నాది అని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ దాన్ని భద్రం చేసుకుంటూ పెట్టుకున్నారనుకోండి దాన్ని ఏమంటారు దాన్ని ఏమనచ్చు దాన్ని పృథివీని సేవించుటా అనొచ్చా అనకూడదు నిజానికి ఇది ఆల్ అబౌట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ కానీ దాన్ని పృథివీ యొక్క సేవ అనరు అన అనడానికి అది అర్హం అవ్వదు అలా కాకుండా మీరు నర్సరీకి వెళ్ళే ఓ మొక్క తీసుకొచ్చి రోడ్డు పక్కన అది మీ ల్యాండ్ కూడా కాదు అక్కడ గొయ్యి తీసి దాన్ని కొంచెం అక్కడ మట్టిని కొద్దిగా క్యూర్ చేసి ఈ మొక్కను అక్కడ పాతి దాన్ని నీళ్లు పోసి చుట్టూ కంచె పెట్టారనుకోండి ఇది పృథివీని సేవించుట అవుతుంది ఇక్కడ అక్కడ యూఆర్ డీలింగ్ విత్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ but one becomes the bondage the other becomes the freedom liberation oka dantlo nadi nenu na koraku ane swartha buddhi totu miru oka piece of land ni sema chestunnaru inkoka tota swartham ledhu nadi ane mataledu nenu ane mataledu satyaga mokka nu padayadu you disappear from the scene amokka perugutundi chettu untundi ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటారు మధ్యాహ్నం పూట ఈ వర్తకులు చిన్న చిన్న వీధుల్లో తిరిగి అమ్మ సామాన్లు అమ్ముకునే వర్తకులు ఉంటారు వాళ్ళు ఆ చెట్టు కింద తమ తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకుని భోజనాలు చేస్తారు నడువు వాళ్ళు కొంత విశ్రాంతి తీసుకుంటారు తర్వాత ఎవడదాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి పశువులు వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి వర్షం కురుస్తుంటే వచ్చి దాని కింద నిలబడుతుంది చుట్టుపతి మీ దారిని మీకు వెళ్ళిపోతే అంత సేవ అవుతుంది అది ఈశ్వరుణ్ణి సేవించుట పృథివిని పృథివంటూ ఈశ్వరులే పృథివిలో అంతర్యాతి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు మనం ఏం చేస్తాం భూదేవికి విష్ణువుతో కళ్యాణం చేస్తాము భూమిని పొల్యూట్ చేస్తాము అది సేవల్లో అవుతుంది కాంట్రడిక్షన్ అవుతుంది కాబట్టి ఈశ్వరుణ్ణి సేవించుట అంటే యు యు డీల్ విత్ పృథివీ యు డీల్ విత్ ఆపహ యు డీల్ విత్ అగ్ని వాయు ఆకాశ అదే అదే జగత్ అంటే ఏమిటి పృథివీ చెప్తేజో వాయు ఆకాశ జగత్తుని సేవించుటంటే మీరేం చేస్తారు ఈ పంచభూతములను సేవిస్తారు ఈశ్వరుణ్ణి సేవించుటంటే ఇవే పంచభూతములను సేవిస్తారు కానీ డిఫరెన్స్ ఇస్తే ఏమిటి డిఫరెన్సు నెక్లెస్కి బంగారానికి ఉన్న డిఫరెన్స్ అంటే నామరూపములు నాది నా కొరకు నేను అనేటువంటి అహంకార మమకారములు వీటిని ప్రక్కన పెట్టి ఇప్పుడు నా ప్లాట్ టూ బై టూ అంటే అది నామరూపాలు అవుతుంది పృథివీ అని మొక్క పాకేననుకోండి అక్కడ నామరూపాలు ఆ లెవెల్ నామరూపాలు లేవు యూ హ్యావ్ రీజనబల్ నామరూపాలు ఆ విధంగా ఈ జగత్తుకు అధిష్టానముగా ఈశ్వరుణ్ణి గుర్తించి ఆ గుర్తింపుకు తగ్గట్లుగా వ్యవహరించినట్లయితే అది ఈశ్వరునకు సేవ అను ఈశ్వరుని ఆ విధంగా సేవించాల్సి ఉంటుంది ఇప్పుడు పెద్ద ఆయన ఉంటారు ఆయనకేదైనా మీరు చిన్న సేవ చేశారనుకోండి ఆయన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు స్వత్వం కుమారలా కుమారి వం జీర్ణో దండేన వంచసి అని ఓ మంత్రం ఓ ఈశ్వర నీవు ముదుసలి వై కట్టెపట్టుకుని నడుస్తున్నావు అని ఈశ్వరుణ్ణి వర్ణించింది వేదం ఋగ్వేదం కాబట్టి ఓ ముసలాయన ఉన్నాడు పెద్ద ఉన్నాడు ఆయనకైతే చిన్న సర్వీసు మీరు చేశారనుకోండి పేరు ప్రతిష్టల కోసం చేయలేదు మీ స్వార్థం లేదు దాంట్లో కేవలము ప్రేమతో మీరు చేశారనుకోండి అక్కడ మీరు ఆ ఈశ్వరుణ్ణి గుర్తించి చేసినప్పుడు అది ఈశ్వరుణ్ణి సేవించినట్లు అవుతుంది కాబట్టి మాంచ సేవతే జగత్తుని సేవించడం మానేసి ఈశ్వరుణ్ణి సేవించాలి ప్రతి అంశంలోనూ ఈశ్వర భావనను చూపించి జగత్తుకు సేవ చేయడం మానేసి ఈశ్వరుణ్ణి సేవ చేయాలి దాన్ని రామతీర్థో మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు వీడు నా కొడుకు అని మీరు పెంచి పెద్ద చేస్తే అది సంసారం అవుతుంది మనందరం ఆ సంసారం మనకి తెలుసున్న సంసారం అనేది దాంట్లో తెలియదు ఏముంది తెలుసున్న సంసారం అలా కాకుండా వీడు ఈశ్వరుని సంతానము వీడిని పైకి తీసుకురావడం నా డ్యూటీ అని కనుక మీరు సేవ చేస్తే అదే సేవ చేస్తారు కొత్తగా తీసి దేవుంటుంది అందరూ ఈశ్వరుని సంతానమే వీడిని కాపాడిపైకి తీసుకురావడం నా పాలిట కర్తవ్యము అని గుర్తించి మీరు ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చారనుకోండి అది ఈశ్వరుని యొక్క ఆరాధన ఈమె నా భార్య నేను ఈమెను డామినేట్ చేస్తాను సోజెస్ట్ చేస్తాను డామినేట్ చేస్తాను అంటే సంసారం అల్టిమేట్గా ఏమవుతుందో తెలుసిన యూ గెట్ డామినేటెడ్ డామినేట్ చేస్తానన్న మునగాళ్ళందరూ కూడా ఏమయ్యాలో మనకి తెలుసు వివాహం ఇట్ బిగిన్స్ విత్ మ్యాన్స్ డామినేషన్ అండ్ ప్రోగ్రెసివ్ సూల్ ఇన్ టు డామినేషన్ దట్ ఈజ్ హౌ సంసార రన్స్ దట్ ఈజ్ లా నేచర్ కనుక డామినేట్ చేస్తానన్న మునగాడు ఎవడు ఎవడు డామినేట్ చేసి ప్రసక్తే Therefore, drop that idea. I will dominate, I will possess an idea, drop to see. She is an individual in her own right. I love, understand. Bhadhyaya ne bhartya sarvujayin cho. Bhartya ne bhadhyaya sarvujayal ne mi rule e mi ne du. Bhadhyaya kaaldu patta le ye nte patta swapta du. Kani mar sheta jevi kaalvi shri namur patta le me kaul padnee cha. అలా వర్ణించారు సత్యభామ కాలుని శ్రీకృష్ణుడు పట్టేయడం అని అంత పెద్ద పెద్ద కావ్యాలే రాసి పెట్టారు అటువంటి మీకు ఏ అర్థమైంది కాబట్టి లవ్ అండ్ డూ వాట్ డెల్ అలా చేశారనుకోండి అది ఈశ్వరుని యొక్క సేవ అయిపోతుంది పతివ్రతా ధర్మం అంటే వాళ్ళు అడిగారు పతివ్రత ధర్మం బాగానే ఉంది మరి ఎందుకు లేదు అది వర్కౌట్ కాదు కాబట్టి లేదు వర్కౌట్ అయితే పెద్ద సులభం చేయాలి బట్ ఈ డజన్ వర్కౌట్ ఎరెవర్ ఇట్ వర్క్స్ ఇన్ డీస్ గా మాతృ దేవోభవ తల్లికి సేవ చేయ తల్లికి సేవ ఎందుకు చేయటం కదా చలో నాకు మరి ఆయా గుడు లోకంలో రెస్పెక్టబిలిటీ కోసం చేస్తారు తల్లికి సేవ ఇప్పుడు తల్లిని కాపాడకపోతే ఊళ్ళో వాళ్ళందరూ చివాట్లు వేస్తారు ఎలా బుద్ధి లేదురా తల్లిని రోడ్డు మీద నిధులు పెడతావా అని చీవాట్లు వేస్తారు అందుకోసం ఇంట్లో పెట్టుకుంటుంది తర్వాత ఏదో ఆవిడ దగ్గర కొంత బంగారము ఓ అరకాలం కొంత ఏదో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది మనమే అటు పెట్టుకుంటే ఆవిడ బ్రతికినంతకాలం పోతుంది ఏదో ఇంట్లో చారు మిక్కు ఇపోతుంది ఆ తర్వాత ఆ బంగారం మన దగ్గరే ఉంటుంది ఆ అరకాలం కూడా మన దగ్గరే ఉంటుంది ఇదే తీసుకొని ఇంకో చోట్ల ఉంటే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి పృథక్తిగా వేరే సహెచ్ ఫీల్ చేయాలి ఇప్పుడు అదేమక్కర్లేదు న్యాచురల్గా మనకు వచ్చేస్తుంది కాబట్టి అట్టి పెట్టుకోవడం అప్పుడు అదేమట్లో తెలిసిన సంసారం అవుతుంది తల్లి మాతృ దేవోభవ ఆవిడ పెరిగితేటలు ఉండొచ్చు చదువు ఉండొచ్చు చదువు లేకపోవచ్చు ఆమె యొక్క ఆకాంక్షని తీర్చుట ఆమెకు సేవ చేయుట ఆమెయే దేవుడు ఇంకా దేవుడు లేడు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు తీర్థయాత్రలు నదీ స్నానాలు మీరేమీ చేయక్కడ మాతృ దేవోభవ ఆవే ఆమెయే దైవము నాకు స్వార్థచింతనేమీ లేకుండా ఆమెకు సేవ చేయుంటారు కాదండి ఆవిడ బంగారమును భూమి తమ్ముడికి ఇస్తుందండి గూడ్ బంగారము భూమి తమ్ముడికే నాకు నేను తల్లికి సేవ చేస్తాను అది ఈశ్వరుణ్ణి ఆరాధించిన కాబట్టి మీరు ఈశ్వరుని ఆరాధన జగత్తు జగత్తులో వ్యవహారము రెండింటినీ సెపరేట్ చేసుకుంటే యూ డిడ్ నాట్ గెట్ ది స్పిరిట్ ఆఫ్ గీత స్పిరిట్ ఆఫ్ గీత ఏమిటంటే మీ జగద్వ్యవహారంలోకి ఈశ్వరుణ్ణి చొప్పిస్తుంది గీత కాబట్టి మీరు వేరే కొత్తగా చేయాల్సిందేమీ ఉండదు ప్రస్తుతం చేస్తున్నదాన్నే దాంట్లోకి ఈశ్వరుణ్ణి ప్రవేశపెడితే సరిపడదు ఆ విధంగా ఈశ్వరుణ్ణి సేవించగలము దేనితో సేవించాలి భక్తి యోగేన సేవకే భక్తి అనే యోగముతో సేవించవలము యోగము దాన్ని భక్తి భక్తికే యోగము భక్తియే యోగము అది యోగం అది మనల్ని ఈశ్వరులతో కలుపుతుంది ఏది కలుపుతుందో దానికి యోగము పేరు ఇప్పుడు ధనయోగము మనకి యాస్ట్రాలజర్స్ అంటూ ఉంటారు మీకు ధనయోగము వాహన యోగం మీద కథ కూడా ధనయోగం అంటే ఏమిటి ఇక ఈ పని చేసినట్లయితే నీకు ధనంతో బాగా కలయిక ఏర్పడుతుంది అది యోగము అంటే కాబట్టి కలిపేది అని అర్థం యోగము ఏమిటి కలిపేది భక్తి ఎవరితో కలిపేది ఈశ్వరునితో ఈ మామన్న దాన్ని ఇంకో తెలుసుకోవాలి అంటే మరి గీతలో ఎక్కడెక్కడ అస్మశ్శబ్దం ప్రయోగింపబడినా దానికి ఆత్మా అనర్థం ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి సేవించుట అంటే అంతర్థమో ఆత్మను సేవించుట అంటే అర్థం ఈశ్వరుడు ఆత్మరూపంగా మన ఎందు ఉన్నాడు అటువంటి ఈశ్వరుణ్ణి మీరు సేవించండి యు వర్షిప్ దట్ గాడ్ హూ ఈజ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ మీ ఎందు చైతన్య రూపంగా నిత్యము ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మీరు కొలవండి కాబట్టి మీరేం చేస్తారంటే నిరంతరము దేహము దాని యొక్క సుఖము దాని యొక్క బాగోగులు గురించి చింతిల్లడం మానేయండి దేహానికి ఊడిగము చేయవద్దు మనస్సులో సుఖము దుఃఖము హర్షము శోకము ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది ముందు అర్థం చేసుకోవాలి మనస్సులో సుఖం వస్తే నేను సుఖిని మనస్సులో దుఃఖం వస్తే నేను దుఃఖిని అనేటువంటి ఆ స్లేవరీ టు ది మైండ్ మనస్సుకి బాలిసత్వ బానిసత్వం నుంచి బయటపడుకోవాలి నేను ఒక ఉపాయం చెప్పాడు మెడిటేషన్లో ఎలా ఉంటుందంటే ఇలాగ నిటారుగా కూర్చుని గాలి పీల్చి వీలు పెడుతూ ఉంటాం మనం కొత్తగా చేయటంలో అది అది ఉంటుంది ఎటొచ్చి యువ టు వాచ్ నేను పరిశీలించాలి కానీ లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది చూడండి నేను అభినయం చేస్తాను అభినయం అంటే యాక్ట్ అవుట్ లోపలికి వెళ్తే లైఫ్ బయటకు వస్తే డెత్ అది డెత్ అంటే అదే డెత్కి డెఫినేషన్ ఏమిటో తెలిసిన గాలి విడిచిపెడతాడు ఇంకా పేర్చాడు అని అర్థం అది డెత్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు డెత్ లోపలికి వెళ్ళినప్పుడు లైఫ్ అది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు చాలా ఉల్లాసంగా ఉంటుంది కులాసాగా బయటకు వచ్చేసినప్పుడు చిన్న యాంగ్జైటీ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ గాలి పీల్చుకునేదాకా ఆ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది మళ్ళీ పీల్చుకున్నప్పుడు బాగుంది అనే ఒక ఉల్లాసం ఉంటుంది కాబట్టి సో హ్యాపీనెస్ యాంగ్జైటీ హ్యాపీనెస్ యాంగ్జైటీ సో ఇప్పుడు చూడండి ఇన్ in of in of life with life but life dot happiness anxiety happiness anxiety in meditation although in the mind is ఇది మీరు చేయాలి కొంతసేపు చేయాలి ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు రోజు చేయాలి ఓ వారం చేయాలి చేస్తే ఏదవుతుందో తెలుసిన లైఫ్ అండ్ డెత్ రెండు కలిసే ఉంటాయి విడివిడిగా ఉండవు సత్యం మీకు అనుభవానికి వస్తుంది లైఫ్ ఇక్కడే ఉంటుంది డెత్ కూడా ఇక్కడే ఉంటుంది ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి చాలామంది ఏమనుకుంటారు నేను పుట్టాను యాభై ఏళ్ల క్రితం ఇంకో నలభై ఏళ్ళ తర్వాత చచ్చిపోతాను అని బర్తని లైఫ్ని డెత్ని అంటే బర్త్ అండ్ డెత్ దాన్ని విడదీసి కూర్చుంటాను అదే పెద్ద జ్ఞానం కాబట్టి నవ్ ఇట్ ఈస్ బర్త్ నవ్ ఇట్ ఈస్ డెత్ నవ్ ఇట్ ఈస్ లైఫ్ నవ్ ఇట్ ఈస్ డెత్ దాంతో ఏమవుతుందంటే లైఫ్ అండ్ డెత్ యొక్క అవిభాజ్యము అంటే విడదీయ రానివి అనే సత్యం మీకు అనుభవానికి నేను పాఠం ఎప్పుడు మీరు విన్నామని కాదు యూ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ సుఖము దుఃఖము కానీ పీలిస్తే సుఖం విడిచిపెడితే దుఃఖం స్మాల్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ కాబట్టి ఈ సుఖ దుఃఖములనేవి అంత ఫ్లింజీ అంటే అంత అల్పములు క్షణికములు ఈ క్షణం సుఖం మరుక్షణం దుఃఖం ఈ క్షణం సుఖం మరుక్షణం దుఃఖం దానితో ఏమవుతుందో తెలుసునండి ఆ సుఖ దుఃఖముల యొక్క హోల్డ్ తగ్గిపోతుంది అంటే సుఖమే నాకు కావాలి అనే ఉండదు ఇక మనం సుఖం వచ్చింది పోయిదే కదా బుధాని వచ్చినప్పుడు రాని పోజంలో పోడం దుఃఖం దీని గురించి అంత బెగ్గపెట్టుకోవాల్సింది ఏం లేదండి అది ఇలా వస్తుంది అలా పోతుంది కాబట్టి సుఖ దుఃఖముల హోల్డ్ తగ్గిపోతుంది అంటే అర్థం ఏదో తెలుస్తుంది మనం మన మనస్సుకి బాలిసలుగా బతకడం అనేది ఎండ్ అవుతుంది దెన్ యు ఎంటర్ ఇంటు ది డొమైన్ ఫార్ ఆత్మా అప్పుడు మీరు ఆత్మలో ప్రవేశిస్తారు అది మీ స్వరూపం ఆ సేవ చేయండి ఈ దేహానికి మీరు ఎంత సేవ చేసినా అది మట్టిలో కలుస్తుంది మీరు ఎంత సేవ చేసినా మట్టే దానికి మీరు చందనములు క్రీములు జువ్వాదులు పునుగులు కేశతైలములు అందములు అన్నీ మీరు వాటిని పట్టించి పెట్టినా అది వెళ్ళి మట్టిలో కలుస్తుంది ఈ మనస్సుకి మీరు ఎంత సుఖాలు పెట్టినా అది దుఃఖాలని సృష్టిస్తూనే ఉంటుంది కాబట్టి దేహానికి ఊడిగము మనస్సుకి బాధిసై బ్రతుకుట ఈ రెండింటి నుంచి బయటపడాలి అదే మరి భక్తి యోగము అదే గుణాతీత స్థితి అంటే అప్పుడు ఏమవుతుంది మీరు ఎంటర్ ఇది హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ఆత్మ ఆ విధంగా మీరు ఆత్మను సేవించుడు అంటే ఆత్మనిష్ఠులై ఉండు ఆత్మనిష్ఠులే ఉండుట అంటే అర్థమైతే చూస్తుండీ ఆత్మ అంటే మీరే మరి కొత్తగా ఆత్మనిష్ఠులై ఉండడం ఏమిటి అంటే దేహనిష్ఠులు మనోనిష్ఠులు కాకుండా ఉండడమే అంటే ఆత్మనిష్టం కాదు దాన్ని మాంచ సేవకే అని అంటారు దీన్ని అధ్యాత్మము అని అంటారు ఇందాక చెప్పాను అధిదైవము మీరు ఈశ్వరుణ్ణి సేవించాలి అధిభూతాన్ని సేవించడం కాదు అధిభూతంలో అంతర్లీగా ఉండే అధిదైవమును గుర్తుపట్టి అధిదైవాన్ని సేవించాలి అధ్యాత్మంలో అంతర్లీనంగా ఉండే ఆ చైతన్యాన్ని ఆత్మ చైతన్యాన్ని గుర్తుపట్టి ఈ దేహేంద్రియాదుల యొందలుండేటువంటి అహంకార మమకారములను విడనాడి ఆ అధ్యాత్మంలో ఆ చైతన్యతత్వాన్ని వర్షిప్ చేయాలి దట్ ఈజ్ వాట్ యూ హెవ్ టు వర్షిప్ ఈశ్వర దర్శనము అనగా నేమో తెలుసిన మెడిటేట్ మెడిటేషన్ ఇస్తూ ఈశ్వర దర్శనం అధ్యాత్మ ఈ విధంగా సేవించాలి మాంచ సేవతే ఎలా సేవించాలి భక్తి యోగేనా తృతీయ విభక్తికి ఎలా సేవించాలని అర్థం అర్థంభూత లక్షణే తృతీయ ఈ విధంగా సేవించాలి ఏమిటది భక్తి యోగము భక్తి యోగముతో సేవించాలి అంటే భక్తి యోగాన్ని బాగా అనుష్ఠానం చేయాలి ఎలాగ అనుష్ఠానం చేయటం యోగము అంటే అది కలుపుతుంది ఈశ్వరంతో కలుపుతుంది ఏమిటి భక్తి భక్తి అంటే అర్థమేమి కొంచెం భక్తి గురించి మాట్లాడుకుంటాం ఈ క్లాసు మళ్ళీ క్లాసు ఎందుకంటే ఇంకా అధ్యాయం పూర్తి అవ్వాల్సి ఈ ఈ భక్తికి వినియోగిస్తే పదిహేనో అధ్యాయం మళ్ళీ డిసెంబర్లో నేను వాపసు వచ్చిన పెట్టుకోవచ్చు ఇంకా ఉన్నాను ఇక్కడ స్టిల్ దేర్ ఆర్ క్లాసెస్ కాబట్టి భక్తి అంటే ఏమిటి సో భక్తి అంటే ప్రేమ అని అర్థం అంతే అయితే దీంట్లో మీకు ద్వైత ప్రధానంగా చెప్పాలంటే ఈశ్వరునిపై ప్రేమ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ద్వైతంలో ఈశ్వరుడు వేరు జగత్తు వేరు జీవుడు వేరు ఈశ్వరుడు సత్యమే జగత్తు సత్యమే జీవుడు సత్యమే కాబట్టి జగత్తు మీద ప్రేమ అంటే సంసారం అవుతుంది కాబట్టి అక్కడ పని కట్టుకుని ఈశ్వరునిపై ప్రేమ అని చెప్పాలి చెప్తారు కానీ మేము వేదాంతం అలా అంటాం మాట వరుసకి ఈశ్వరునిపై ప్రేమ అన్నా అల్టిమేట్గా మేము ప్రేమే అంటాం ఎందుకంటే దైవముపై ప్రేమ కాదయ్యా ప్రేమయే దైవము అని ఇప్పుడు ఏం చేస్తారు దైవముపై ప్రేమ అంటే దైవం వేరు ప్రేమ వేరు దైవం అక్కడ ఉన్నాడు ప్రేమ మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉన్న ప్రేమని ఈ జగత్తుకి ఇవ్వకుండా దేవుడికి ఇవ్వాలి ఇప్పుడు మీ దగ్గర ఇన్ని పువ్వులు ఉన్నాయి అవి మీరే వాడేసుకోకుండా దేవుడికి ఇవ్వాలి ఇది ద్వైతం యొక్క లక్షణం పువ్వులే దైవం అనుకోండి ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు బుద్ధి తెలుసుకుని ఉండడమే ఆ పువ్వులు వాటి స్థానంలో ఉంటాయి వాటిని మీరేమో డిస్టర్బ్ చేసి దేవుండదు ఎందుకంటే పువ్వులే దైవము అంటే కాబట్టి ప్రేమయే దైవము దైవముపై ప్రేమ అని కాదు ప్రేమయే దైవము మీరు ప్రేమించటం నేర్చుకోవాలి అంటే మీరు అనొచ్చు మాకు ప్రేమికులను తెలుసులేవయా ఏం చెప్పక్కర్లేదు చూడండి ఇదేమి సినిమా పాటలు పాడినట్టు కాదు అయితే సినిమా పాటలు విన్నట్టు కాదు సో ఐ లవ్ యూ అని మొదలు పెడతాడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ దీ దీన్ని ఒక కథ కింద చెప్తారు అమెరికాలో అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆ ఫస్ట్ టైం ఏ బీచ్లోనూ చూశాడు I love you or not. Are you trying to put it again on Krishna and just like you love one day? Then I love at first sight. I love you. Sir, I love you, love you, love you. I love you, I love you, I love you. You know, I love you. You know, engagement. You know, I love you, I love you. You know, I love you. You know, I love you or not. I am your husband or not. అదేవిధంగా ఇంతకుముందు ఐ లవ్ యూ ఉన్నావు కదా ఇప్పుడు మానేసేది ఏమిటంటే అవును మరి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా అంతా ఏమన్నా కాబట్టి ఐ లవ్ యూ అన్న మానేసి ఐ అండ్ యువర్ హస్బెండ్ అంటారు ఇంకో కొంతకాలం అయిన తర్వాత ఐ హేట్ యూ అని వీడు కాకపోతే ఆమె ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు కాబట్టి మాకు ప్రేమ అంటే తెలుసును అని మీరు అనుకోవద్దు మీరు కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకుని ప్రేమ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి అని ఒక నిశ్చయానికి మీరు వస్తే నేను చెప్తాను కాదండి మాకు ప్రేమ తెలుసు తర్వాత శ్లోకం చెప్పమంటే సరే తర్వాత శ్లోకమే చెప్తాను ఏ అభ్యంతరం లేదు సో చూడండి ప్రేమ అంటే నేను ఏది కాదు చెప్తాను లవ్ ఈజ్ నాట్ మెమొరీ ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి ఈ గులాబీ పువ్వు చూశారనుకోండి ఐ లైక్ I like the flower. flower so Tanya, I like the flower. I, Amiru, I still want to look at the flower. Every day, I want to look at the gulab people. I want to look at the gulab people. I want to look at the gulab people. That becomes a memory. Now, I'm going to say, I don't want to say anything. I want to look at the table at the gulab people. పెట్టకపోతే ఎరా ఎన్ని పెట్టలేదురా గులాబీ పువ్వు అని కోపం వస్తుంది అది అది గులాబీ పువ్ మీద ల ల లంటారా కా అదేమిటంటే ఇట్ ఈజ్ ఎ మియర్ హ్యాబిట్ వాడు టేబుల్ మీద గులాబీ పువ్వు ఉండాలి అది కనబడాలి ఇట్స్ ఎ హ్యాబిట్ హ్యాబిట్ అంటే మెమొరీ మెమొరీ లేకపోతే హ్యాబిట్ ఎక్కడ వస్తుంది దట్ ఈజ్ నాట్ లవ్ లవ్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ థింగ్ like habit like memory it is not something that comes from the past that is not love love is in this moment ee kshanam untundi ippudu untundi ee kshanamlo prema marukshanamlo prema prathi kshanamlo fresh ga nitya nodananga untundi daniki continuously ga undudu love meedhi point gurtu me. pettukondi What you have continuously is not love, it is habit, it is memory, unrepeased attachment. What you have every moment, fresh, new, eternally new, Nenna newye, Ivala newye, Repu newye, Epudu newye, Adhi love. It arrived on again, see that? Tell me that. అసలు తేడా అనేది ఒకటిందా అయితే రెండు ఒకలాగే వినబడ్డాయ ఇప్పుడు ఉదయించే సూర్యుడు ఉన్నాడు ఉదయించే సూర్యుడిని చూస్తే ఈ సూర్యుడు నిన్నటి సూర్యుడే మొన్నటి సూర్యుడే లాస్ట్ ఇయర్ సూర్యుడే అని మీకు అనిపిస్తే అది ప్రేమ కాదు ప్రేమ కాదు సౌందర్యము కాదు అది ప్రేమ సౌందర్యం ఎప్పుడవుతుందో తెలిసినా ఆ సూర్యుని చూడగానే యువర్ మెమరీ విల్ నాట్ బిగే మెమరీ సస్పెండ్ అయిపోతుంది హ్యాబిట్ లేదు You are thrilled. Thrilled. You are stunned by the beauty of the rising sun. You see, you have to go up. You have to go up. You have to go up. You have to go up. You have to go up. You have to go up. That is love. That is love. Love is not memory. Love is not habit. Love is not continuity. Then what is love? Love is momentary. Love is eternally new. It is fresh in every moment. Moment after moment, it is fresh and new. That is love. Shri Krishna, you can pray for me. You can pray for me. You can pray for me. You can pray for me. విగ్రహాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు ప్రేమ ఉన్నది కనుక ఎక్కడో ఒక మంచి పెడస్తువు చూసి దాని మీద ఫిక్స్ చేసి పెట్టారు ప్రేమ కనుక మొదటి రోజు చాలా అట్రాక్టివ్గా బాగుంది చాలా సంతోషించారు రెండో రోజు తగ్గిపోయి ఇంకా వారం రోజుల తర్వాత మీకు ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడని కూడా తెలియదు అలా పండు ఉంటాడు ఎందుకంటే మీ సంసారంలో భాగం అయిపోతాడు అతను అలా పడుతుంటాడు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు దండం కట్టి పూలు వేస్తాను ఏటో విగ్రహం పెట్టి మూవ్ అయ్యకపోతే ఇక ఎక్కడ దోడమో అని ఎవడో చెప్తాడు మీకు విగ్రహం పెట్టి మూవ్ అవ్వకపోతే నేను పనిష్మెంట్ అని ఎవడో చెప్తాడు ఆ భయానికి ఒక పువ్వు పారేస్తాడు దట్ ఈజ్ నాట్ లవ్ లవ్ అంటే ఏమిటో తెలిసిన శ్రీకృష్ణుడు విగ్రహం ఉంది లేదు అది వేరే సంగతి శ్రీకృష్ణుడు అనే మాట బుద్ధికి తోచగానే ఒక ఒక ది టైమ్ గట్స్ సస్పెండెడ్ The mind becomes quiet. Thoughts in heaven, there is a, that a, a pure being room to them. As Sri Krishna said, that the mind is functioning, that is love. If you think about it, if you think about it in the middle class, you can think about it in the middle class. Om Porunnamada Porunnamigam Porunnamadachivate. పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాదశ్య పూర్ణిశాంతిశాంతిశాంతి